బ్రహ్మ భారూపము భారూపము అంటే ప్రకాశ రూపము మీకు నేను ఐదు ఇవి అయిన ఆర్జిన్ అండ్ యూ జస్ట్ ఫాలో ఇట్ ఎలాగంటే ఇప్పుడు రంగులు రూపాలు ఉన్నాయి రూపము రంగు ఓకే రంగులు రూపాలు ఉన్నాయి అంటే నేను రంగుని రూపాన్ని తెలుసుకునే జ్ఞాతను రంగులు రూపాలు జ్ఞేయములు ఎందువల్ల నేను వాటిని తెలుసుకునే జ్ఞాత శబ్దము జ్ఞేయము నేను జ్ఞాత రసము జ్ఞేయము జ్ఞేయము తెలుసా మీకు తెలియబడేది నోను అంటే ఐది నోవర్ సో నేను జ్ఞాత గంధము జ్ఞేయము నేను జ్ఞాత ఇంకా ఉష్ణము శీతము ఇత్యాదులు జ్ఞేయము స్పర్శ జ్ఞేయము నేను జ్ఞాత సో శబ్దరూప రసస్పర్శ గంధములన్నీ జ్ఞేయములుగా ఉంటున్నాయి నేను జ్ఞాతను జగత్తులో మంచి చెడు సర్వము జ్ఞేయము నేను జ్ఞాతను ఓకే మనస్సులో వచ్చేటువంటి వికారములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞేయములు మనస్సులో వచ్చి వికారాలు జ్ఞేయాలు కావండి నాకు తెలుస్తున్నాయి కదా నేను జ్ఞాతను మనస్సులో కోపం వస్తే నేను జ్ఞాతని సో మనస్సులో వచ్చే సకల వికారములు జ్ఞేయములు నేను జ్ఞాతను మన బుద్ధి ఉంది ఇంకా మళ్ళీ బుద్ధిలో బుద్ధిలో జ్ఞానం ఉన్నది నాలెడ్జ్ పండితుడు కా అసలు బుద్ధిలో ఉన్నటువంటి పాండిత్యము గలదో అది జ్ఞేయము నేను జ్ఞాతను ఆ పాండిత్యము గలవాడను నేను కదా తర్వాత బుద్ధి మీద అజ్ఞానం కూడా ఉంటుంది పాండిత్యం ఎప్పుడుందో అజ్ఞానం కూడా ఉంటుంది ఆ పర్సంటేజ్లు మార్పు అజ్ఞానం కూడా పక్కనే ఉంటుంది కొంత తెలిస్తే ఇంకో కొంత అసలు ఇంకొకటి మీకు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే తెలియనిది అంత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు తనకు తెలియనిది ఎంత ఎక్కువగా ఉన్నది అనే సంగతి పదో తరగతి వారికి బాగా తెలుస్తుందా పిహెచ్డీ వారికి బాగా తెలుస్తుందా పిహెచ్డీ వరకు బాగా తెలుస్తుంది పిహెచ్డీ చేసేటంటే వా నిజంగా మనకి తెలియని సమాచారం ఎంతుందో వారికి బాగా తెలుస్తుంది అదే పదో తెరగిన ఏం తెలుస్తుంది వారికి వారికి తెలుస్తుంది వారి మొహం ఏం తెలియని పీహెచ్ చేసిన తెలుస్తుంది వాడి అజ్ఞానం యొక్క విస్తారం ఎంతటిదో పీహెచ్కీ చేసిన వారికి బాగా తెలుస్తుంది కాబట్టి బుద్ధి మీద అజ్ఞానం ఉన్నది ఈ అజ్ఞానము జ్ఞేయము నేను జ్ఞాతను సో ఈ విధంగా ఏది మీరు తీసుకున్నా అది జ్ఞేయమవుతోంది నేను జ్ఞాతను కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జగత్తులో సర్వము సర్వము దృష్ట్యా నా మనస్సులో ఉండేటువంటి భావజాలముల దృష్ట్యా బుద్ధిలో ఉండే విజ్ఞాన అజ్ఞానముల దృష్ట్యా అంటే ఒక్క సర్వము ఈ సర్వము దృష్ట్యా నేను జ్ఞాతము ఏమండి అయితే నా యొక్క యథార్థ స్వరూపమేమి అని అడిగాను నేను ప్రశ్న చెప్పండి ఏమిటి నా యథార్థ స్వరూపం ఏంటి జ్ఞాత అనుకూడదు జ్ఞానము అన్నారు ఎందుకంటే జ్ఞాత అవ్వాలంటే జ్ఞేయం ఉన్నప్పుడే జ్ఞాతం అవుతారు విత్ రిఫరెన్స్ టు ది నోన్ ఐఎమ్ ది నోవర్ అబ్సల్యూట్లీ వాట్ ఐమ్ ఐ నోన్ జ్ఞేయం ఉన్నప్పుడు నేను జ్ఞాతను అవుతూ ఉంటా నా నేను ఇంకొక దాంతో సంబంధం లేకుండగా నా అంతటా నేను ఏమిటవుతాను జ్ఞానము జ్ఞానస్వరూపుడను అవుతాను So, I am aware of sounds, I am aware of light, I am aware of forms, I am aware of colors, I am aware of taste, I am aware of emotions, I am aware of knowledge, I am aware of ignorance. And so, essentially what am I? Awareness. Okay? So, if you say, Parabrahma yaka prakashan lo ne sujvidu, chendrudu, nakshatral, sakala, javartya prakashashtunayi ఇప్పుడు పరమేశ్వరుని యొక్క స్వరూపమేమిటి అంటే ప్రకాశము భారూపత్వం బ్రహ్మణ భారూపత్వం స్వత అవగమ్య కాబట్టి బ్రహ్మ స్వతంత తానుగా అబ్సల్యూట్ సెన్స్లో వాట్ ఈజ్ హీ అర్ వాట్ ఈజ్ ఇట్ అన్నట్లయితే ప్రకాశము భా భానము భానం బ్రహ్మ అది చక్కటి విచారం సో అంచేతనే ఈ జగత్తంతా కూడా చైతన్యం నుంచి పుట్టింది సైంటిస్టులు ఎనర్జీ నుంచి పుట్టిందంట ఎందుకంటే వాడు దేని నుంచి పుట్టిందని చెప్తాడో అది మైక్రోస్కోప్ కిందో టెలిస్కోప్ ఎదుటో కనపడాలి ఇట్ మస్ట్ బీ సంథింగ్ దట్ హీ కెన్ ప్రూవ్ విత్ మైక్రోస్కోప్ ఆర్ టెలిస్కోప్ వట్ ఎవర్ అందుకోసం ఎనర్జీ దాకా వెళ్తుంది ఇంకా ఆ తర్వాత సైంటిస్ట్ వెళ్ళలేడు ఎందుకంటే వాడి చైతన్యము అంటే అది మైక్రోస్కోప్కి అవతల వైపు ఉండదు చైతన్యం మైక్రోస్కోప్కి అవతల వైపు ఉంటుంది మైక్రోస్కోప్కి అవతల వైపు చైతన్యం ఉంటే వీడు కంచుతో చూసే చైతన్యాన్ని పసిగడతాడు కానీ మైక్రోస్కోప్కి అవతల ఉండదు అదే మైక్రోస్కోప్ వెనక్కాలు ఉండదు అంటే అతను కెనాట్ హ్యాండిల్ దాట్ కాబట్టి సైంటిస్ట్ ఎనర్జీ వరకు వెళ్తాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఓన్లీ దీ వీక్వల్ టైం తీసుకువె అంతవరకు వెళ్తా కానీ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి పుట్టిందో అది చైతన్యము బ్రహ్మ అది ఏ ఆత్మ అది ఏ నువ్వు బాగుంది దట్ ఈజ్ ది నెక్స్ట్ స్టెప్ ఆ స్టెప్ సైంటిస్టులు తీసుకోరా స్టెప్ ఎందుకంటే సైంటిస్టులు దే హ్యావ్ టు ఫాలో సైంటిఫిక్ మెథడ్ సైన్స్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ సైంటిఫిక్ మెథడ్ అని ఎప్పుడైతే అన్నావో చైతన్యం దొరకదు దానివల్ల దేర్ ఫార్ దే స్టాప్ అట్ దట్ పాయింట్ వెరీ వెరీ రీజనబుల్ పాయింట్ నథింగ్ రాంగ్ అనేది యూ ఫుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సైంటిస్ట్ టు స్పీక్ అబౌట్ చైతన్యం ఇట్ ఈస్ నాట్ దే జాబ్ సైన్స్ ఇట్ ఈజ్ ది స్టడీ ఆఫ్ నామరూపజ్ వేదాంత ఈజ్ ది స్టడీ ఆఫ్ రియాలిటీ ఇట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ సైన్స్ ఆఫ్ బీయింగ్ నాట్ సైన్స్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ కాబట్టి సో ఈ పరబ్రహ్మ చైతన్యము నుండియే జగత్ అంతా కూడా ప్రకాశిస్తుంది చైతన్యం నుంచే పుడుతుంది చైతన్యంలోనే ప్రకాశిస్తుంది మీరు ఘటము అన్నారంటే ఇప్పుడు నెక్లెస్ అన్నారనుకోండి నెక్లెస్ అంటే వాట్ ఈజ్ హిట్ వట్ ఈజ్ నెక్లెస్ అంటే నెక్లెస్ నామరూప అవచ్చిన బంగారము అంతే కదండి నెక్లెస్ అంటే నెక్లెస్ అనే రూపంతో పేరు చేసను అవచ్ఛిన్నమైనటువంటి బంగారానికే నెక్లెస్ అని పేరు బంగారమే కదా బంగారం అయితే నెక్లెస్ ఎందుకు అంటున్నారంటే నెక్లెస్ నామరూపముల చేత కండిషన్ అయి ఉన్నది అవిచ్ఛిన్నమై ఉన్నది ఇప్పుడు చూడామణి అంటే ఏంటి చెప్పండి చూడామణి నామరూపావచ్ఛిన్నం హిరణ్యం అంతే కదా ముక్కు పుడక అంటే ఏంటి ముక్కు పుడక నామరూపావచ్ఛిన్నం హిరణ్యం ఎవ్రీథింగ్ ఈజ్ హిరణ్యం సో సారి ఓ వేల పండిద్దరు కనపడ్డారు నాకు వారికి తాంబూలో ఇద్దాం నేను అన్నాను అయ్యా తాంబూలో అంటే తమలపాకులు పళ్ళు లేవండి అంటే ఆయన అన్నారు హిరణ్యం హిరణ్యం ఎవరిథింగ్ ఈజ్ హిరణ్యం నో ప్రాబ్లం ఉన్నారు ఆయన ఎందుకంటే తమలపాకులు అయినా హిరణ్య పళ్ళు అయినా హిరణ్ రూపాయలు అయినా హిరణ్ హిరణ్యం హిరణ్యం అంటే వెల్త్ అర్థం కాబట్టి దాని వేళలో ఏదైనా మీకు మీరు చెప్పి చేయకుండా మీ జీవిలో ఉన్న కవితాలు నాకు చాలు అని ఆయన అభిస్తారు హీ హీ మీన్స్ ఈ వర్ సేజ్ దాట ఉన్నాయి అవుట్ ఆఫ్ జస్ట్ జస్ట్ అంటే ఉడికే పరిహాసంగా చెప్పిన మాట సో మీరు ఉడికే పేర్లన్నీ మీరు పెట్టారు కానీ వాస్తవంగా అక్కడ ఉన్నది హిరణ్యమే ఓకే ఇప్పుడు ఘటం అంటే ఏమిటో చెప్పమంటారా ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి చైతన్య సంబంధం లేకుండగా ఘటము అనే ప్రసక్తి ఉందండి అసలు అది ఆ ఘటాన్ని వీడు చూడాలి మనస్సులో చైతన్యంతో దాన్ని జోడించాలి అప్పుడు వీడు ఘటము అనాలి ఎవరు ఒక చేతన పురుషుడు వచ్చి దాన్ని చెప్పాలి కానీ పురుష సంయోగం లేకుండగా ఘటం నిర్ధారితం అవుతుందా ఘటమని అనాలంటే వాడు చేతనుడు ఉండాలి ఏ ఎందుకు చేతనుడే ఎందుకు కావాలి ఎందుకంటే అది చైతన్యమునందు ఆరోపితమైతే కానీ దానికి అసలు ఉనికి ప్రకాశం రెండు కూడా ఉండవు బంగ నెక్కల బంగారం లేనిదే నెక్లోస్ ఉండదు అసలు ఆ రకంగా కాబట్టి ఘటము అంటే ఘటావచ్చన్నం చైతన్యం సూర్యుడు అంటే సూర్యావచ్ఛన్నం చైతన్యం సూర్యత్వావచ్చన్నం చైతన్యం సర్వము చైతన్యమే చైతన్యం భిన్నంగా ఏదీ లేదు కాబట్టి ఆ చైతన్యమే బ్రహ్మ అది ఆత్మ అప్పుడు బ్రహ్మణ భావత్వం స్వతహ సో ఇతరముతో పోల్చిన నామరూపాల దృష్టితో చూస్తే ప్ర అవభాషకము స్వత భారూపము సో దీపము ప్రకాశకము అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది కనుక దీపము ఈ టేబుల్ని ఏం చేస్తుంది ప్రకాశింపజేస్తుంది సో విత్ రిఫరెన్స్ టు ది టేబుల్ ఇట్ ఈజ్ ది ఇల్యూమినేటర్ ప్రకాశకము విత్ రిఫరెన్స్ టు చే ప్రకాశకము విత్ రిఫరెన్స్ టు బుత్ ప్రకాశకము విత్ రెఫరెన్స్ టు ఇట్స్ సన్ అంటే వితౌట్ ఎనీ రిఫరెన్స్ అబ్సొల్యూట్లీ వట్ ఈజ్ ఇట్ ప్రకాశ ప్రకాశము ఇంకా కావుండదు అలాగే బ్రహ్మ భారూపము చైతన్యమే బ్రహ్మ యొక్క స్వరూపమే అంచేతనే బ్రహ్మయే ఆత్మా అని చెప్తాం బికాస్ ఆఫ్ దిస్ రీజన్ తర్వాత నహిస్వత అవిద్యమానం భాషనం అన్యస్యకర్తీ శక్నోతి బ్రహ్మ స్వయంగా భావరూపము కనుకనే ఇతరము సర్వము కూడా ఆ బ్రహ్మ యొక్క భా ప్రకాశము నుండు ప్రకాశిస్తున్నాయి బ్రహ్మ స్వయంగా భావరూపం కాకుండా జడరూపం అనుకోండి అప్పుడు బ్రహ్మ యొక్క ప్రకాశంలో ఇతరము ప్రకాశించుతా అనే ఉండదు కాబట్టి ఆత్మ బ్రహ్మాత్మ ఆత్మ చైతన్యం ఉండబట్టే సర్వము ప్రకాశిస్తుంది వీడే ఏమి ప్రకాశం లేని జయుడైతే ఇంకేం ప్రకాశింపచేస్తాడు ఘటాదీనావభాసకత్వాదర్శనాత్ భారూపానాంచ ఆదిత్యాదీనా సద్దర్శనాత్ అంటే లాజిక్ ఎలా చెప్తున్నారంటే శంకర్లు ఇప్పుడు ఘటం ఘటము తనంతో తానుగా ప్రకాశిస్తుందా లేక సూర్యుని యొక్క ప్రకాశంలో ప్రకాశిస్తోందా సూర్య ప్రకాశంలో ప్రకాశిస్తోంది స్వయంగా ప్రకాశించట్లేదు సో ఎందు అంచేతనే ఘటము స్వయంగా ప్రకాశించలేదు కనుకనే ఇది మరొక దానిని ప్రకాశింపజేయలేదు మరొక దాన్ని ప్రకాశింపజేసే శక్తి దీనికి లేదు ఆ కారణంగానే తనంతదాను ప్రకాశించట్లేదు రివర్స్ చేసి చెప్పచ్చు ఇది తనంతతాను ప్రకాశించట్లేదు కనుకనే ఇతరమును దేనిని ప్రకాశింపజేయుటలేదు ఘటాదీనాం అన్యామభాషకత్వ అదర్శనా ఘటము ఘటము మొదలబాటు ఎందు ఇతరమును ప్రకాశింపజేసే లక్షణం కనబట్టలేదు మనకి కానీ సూర్యుడిని మీరు చూసినట్లయితే సూర్యుడు తాను ప్రకాశిస్తో ఘటాదును కూడా ప్రకాశింపజేస్తున్నాడు సో ఆదిత్యుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు ఘటాదుల్ని ప్రకాశింపజేస్తున్నాడు సో ఆదిత్యుడు ప్రకాశరూపుడు అని మనం నిర్ధారణ చేశాం ప్రకాశమే ఆదిత్యుని యొక్క స్వరూపము అని నిర్ధారణ చేశాం ఇది అది ఇదే దృష్టాంతం ఇప్పుడు అసలైన విషయానికి రండి ఇప్పుడు ఓ దీపం ఉంది ఈ దీపము దీపము నేను దీపమును ఇక్కడ ఉన్నాను అని తన ఉనికిని తన గొప్పతనాన్ని అది ప్రకటించిందా లేక దానిని చూసి దాని మహిమను గుర్తించి మీరు ప్రకటించారా అంటే మీరు ప్రకటించారు ఎప్పుడు కూడా జగత్తులో ఘటము ఉంది అంటే లక్షణ ప్రమాణాభ్యాం అని ఘటము సిద్ధించాలి అంటే ఘటము ఘటను ఎలా సిద్ధిస్తోంది తనంత తానుగా సిద్ధిస్తోందా అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాట్ ఈజ్ ఇట్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇట్సెల్ ఆర్ బై విత్ ది హెల్ప్ ఆఫ్ అబ్జర్వర్ అబ్జర్వర్ యొక్క సహకారం చేతనే దిస్ ఈజ్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ సో అదేవిధంగా దీపము వెలిగిపోతోంది అంటే కంటిలో ఆ చైతన్య ప్రకాశం వెలుగుతోంది కనుకనే దీపం వెలుగుతోంది అనే సత్యాన్ని వీడు ప్రకటించాడు తనంత తానుగా ప్రకాశం ప్రకటించలేదు కాబట్టి అది గతి సూర్యుడి సంబంధము వాహ్య జ్యోతిష్యులైన సూర్యోచనలు తారకములు వీరికి జ్యోతి అయిన ఆత్మకు అట్టి సంబంధము కలదు ఘటం తనంత తాను ప్రకాశించలేదు ఇంకొక ఇంకొక దీపం ప్రకాశింపజేయాలి దాన్ని అదేవిధంగా సూర్యుడు కానీ మరో దీపం కానీ మరో ప్రకాశం కానీ ఈ దృశ్య ప్రకాశములు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా తమంత తాముగా ప్రకాశించట్లేదు ఒక చేతన పురుషుని యొక్క చైతన్య ప్రకాశంలో అవి ప్రకాశిస్తున్నాయి కాబట్టి గతానికి సూర్యుడికి ఈక్వేషన్ ఎలాంటిదో అదేవిధంగా సూర్యుడికి ఆత్మకి ఈక్వేషన్ అట్టిది అది ఏముందండి ఎంతసేపు పాఠం చెప్పానని పేరే కానీ మొత్తానికి తాత్పర్యం అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది ఆ విషయాన్ని బాగా దృఢంగా క్షుణ్ణంగా అంటారు చూడండి పరిశీలిస్తారు శంకర్ల యొక్క శైలి ఆ విధంగా ఉంటుంది ఉపనిషత్తులు అలాగే ఉంటే శంకరులు అలాగే ఉంటారు ఆ మంత్రం అయింది అక్కడికి తర్వాత మంత్రం బ్రహ్మై వేదమమృతం పురస్థాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మదక్షిణత ఉత్తరేణ అధశ్చో ప్రసృతం బ్రహ్మై ఇదం విశ్వం ఇదం వరిష్టం ఆది ఇది చాలా మంచి మంత్రం ఇప్పుడు మీరు బంగారపు కొట్టులో నిలబడి ఉన్నారనుకోండి జ్యువెలర్స్ షాప్ నిలబడి ఉన్నప్పుడు మీరు కుడివైపు కుడివైపు తిరిగి చూస్తే మీకు అక్కడ ఏం కనపడతాయి ఆభరణాలు సెక్షన్స్ సెక్షన్స్గా ఉంటాయి ఇక్కడ నెక్లెసెస్ ఇక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఏదో నాలుగు సెక్షన్స్ కింద పెట్టారనుకో సో మీకు ఆ బంగారపు షాపు యజమాని ఏమని చెప్తాడు అయ్యా మీ కుడివైపున నెక్వెస్లు ఉన్నాయి ఎడం వైపున ఏమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈ వైపున కంకణాలు ఉన్నాయని చెప్తాడు బట్ వాస్తవంలో మీకు కుడివైపున ఏముంది బంగారం ఉంది ఎడం వైపున ఏముంది బంగారమే ఉంది వెనకాలేముంది ఏముంది ముందు ఏముంది బంగారమే ఉంది అది కూరికే అలాగే చెప్తే మీకు ఆ వద్రం బాగా అర్థం అందుకోసం అలా చెప్పండి ఎలాగో అలా ఇప్పుడు మీరు ఎదుర్కొన్నా చూశారనుకోండి ఇంకో రకంగా చెప్తారు ఎదుర్కొండగా కుడు తూర్పు దిక్కువైపు చూశారనుకోండి ఏమున్నాయి అని మీరు ఒక్క ఒక్కొక్కలో రకంగా చెప్తారు అది వారి సంస్కారాన్ని బట్టి తూర్పు వైపు ఏముందని కనుక మీరు ఒకరిని అడిగారు అంటే వాడి సందర్భాన్ని బట్టి వాడు చెప్తాడు వాటికి సేస్ అన్నది ఇట్ ఆల్ డిఫెన్స్ అప్ హిస్ సంస్కారా పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చుకునే వైదికుడిని తూర్పు వైపు ఏముందని అడిగితే ఏముండే పొద్దున్నే సూర్యుడు ఉంటాడని చెప్తాడు సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ షాప్ తూర్పు వైపున ఉందనుకోండి వాళ్ళ ఇంటికి ఏమైనా తూర్పు వైపున ఏముందని అడిగారనుకోండి ఏముండడం మా షాప్ ఉందని చెప్తాడు సో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు ఇల్లు తూర్పు వైపు ఉందనుకోండి ఏముందని అడిగితే ఏం చెప్తాడు మా ఇల్లు నేను చెప్తాడు ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళని అడిగితే తూర్పు వైపు ఏమున్నాయంటే ఎలక్షన్ బూత్ ఉందని చెప్తాడు ఎవరి సంస్కారం వాడితే కాబట్టి నామరూపాత్మకంగా మీరు చెప్పేప్పుడు అది మనిషి నుంచి మనిషిని మారిపోతుంది వాడి సంస్కారాన్ని బట్టి సత్యం చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను మీరు ఆలోచించి నేను చెప్పింది బాగుండలేదు మీరు చెప్పండి బ్రహ్మనే అలాగే చెప్తాను ఫైనల్గా చెప్తాను బ్రహ్మ చెప్పడానికి ముందు ఇంకో కొన్ని చెప్పి బ్రహ్మ దగ్గరకు వద్దామని ఒక్కసారిగా బ్రహ్మ దగ్గరకు వస్తే అయిపోయే పాఠం సో తూర్పు వైపున పంచభూతములు ఉన్నది అని చెప్పాను డూ యూ అగ్రీ విత్ ఇట్ ఆత్మ ఓకే ఇప్పుడు పడవరకు తిరిగాను అనుకోండి ఇప్పుడు ఏముంటాయి పంచభూతాలు ఎడవైపు తిరిగితే ఏముంటాయి పశ్చిమ దక్షిణం వైపు పంచభూతాలు ఉంటాయి కుడి ఉత్తరం వైపే ఉంటాయి పంచిపోతాలు ఉంటాయి నెత్తి మీద ఏముంటాయి కాలు కింద ఏముంటాయి పంచిపోతారు కాబట్టి దృష్టి యొక్క స్థితిని బట్టి మీకు వస్తువు నిర్ధారితం అవుతుంది ఇప్పుడు ఇంకో రకంగా చెప్తా తూర్పు వైపు తిరిగాను అనుకోండి తిరిగితే అంతా కూడా సత్తం ఉంటుంది బియింగ్ ఉంటుంది కాదనగలరా కాదంలే ఎందుకంటే మీరు ఏది దేని గురించి చెప్పినా ఏది ఉందని చెప్పినా ఉందనే చెప్తారు కదా ఆ ఉనికి కాదని ఏది ఉందని చెప్పగలరు కదా అలాగే పశ్చిమం అలాగే దక్షిణం అలాగే ఉంటారు కాబట్టే ఆ ఈశ్వరుని యొక్క మహిమను తెలుసున్న వాళ్ళకి తూర్పు కానీ పడమరు కానీ ఎక్కడైనా ఈశ్వరుడే కనబడతాడు ఈ కథ ఒకటి ఉంది నానక్ కథ ఆయన ఒక అతను పడుక్కున్నాడు భోజనం చేసి భిక్ష చేసి అన్నక్షేత్రం ఏదో లంగర్ లంగర్లో భిక్ష చేసి అదుమే పడుకున్నాడు పడుకుంటే ఎవరో ఒక అతనున్నాడో ఏదా కాళ్ళు కాశీ పెట్టి పడుకున్నావు మహాపాపం వస్తుంది అన్నాడు నానక్ని అప్పుడు నానక్క అన్నాడు నాకు తెలియదునైనా నేను పొరపాటు చేశాను ఏ వైపుని ఈశ్వరుడు లేడో అటువైపు ఆ కాలం నువ్వే పెట్టు అన్నాడు అని కథ సో ఈశ్వరుడు ఏ వైపున లేడో ఆ వైపున నువ్వు పెట్టుకోవాలి యూ ట్రై సో కొంతమంది అంటారు దక్షిణ వైపు ఇల్లు ఉండకూడదు అంటారు దక్షిణ ముఖంగా ఇల్లు ఉండకూడదు అంటారు దక్షిణ ముఖంగా ఇల్లు ఉండకూడదు అని నాతోటంటే నేను చూడండి మీరు ఒక గ్రామం తీసుకోండి ఎనీ ఎనీ విలేజ్ ఎనీ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఉన్నాయి విలేజ్ ఆ మీకు ఇటు నుంచి ఇటు వెళ్ళి రోడ్లు ఉంటాయా ఉంటాయి ఇటు నుంచి ఇటు వచ్చి రోడ్లు ఉంటాయా ఉంటాయి అలాంటి రోడ్లు ఉండవా ఉంటాయా నైంటీ డిగ్రీస్లో చౌరాస్తా అంటే ఏమిటి నైంటీ డిగ్రీస్ కోణంలో ఇంటర్సెక్ట్ అయ్యే రోడ్లు ఉంటాయి కదా ఓకే ఎగ్రీ ఈ ఇటు నుంచి ఇటు వెళ్ళి రోడ్లకు ఇరువైపులా ఇల్లు ఉంటాయా ఉంటాయి ఇటు నుంచి ఇటు వచ్చి రోడ్లకు ఇరువైపులో ఇల్లు ఉంటాయా యావరేజ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హౌసెస్ సౌత్ ఫేసింగ్ ఉండాలి యావరేజ్ ప్రకారం కూడా చూసుకున్నా ఇరవై ఐదు సౌత్ ఫేసింగ్ ఉండాలి ఉంటాయా ఉండవా మీరు థింకింగ్ అవుట ఉంటాయి అయితే ఆ ఇరవై మంది మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి డెబ్బై మంది మహానందంగా ఉండాలి ఈజ్ ఇట్ లైక్ దాట్ సొసైటీ ఆ విధంగా ఉందా దాన్ని వడ్ ఈజ్ ఇట్ సెట్ ఎవరి డాక్స్ అసలు నన్ను అడిగితే దక్షిణం మంచిది ఎందుకంటే దక్షిణ ముఖంగా దక్షిణామూర్తి కూర్చుని ఉన్నాడు దక్షిణం మంచిది ఉత్తరం మంచిది కదా అంటే ఉత్తరం మంచిదే ఎందుకు ఉత్తరం ఎందుకు మంచిది కాదు ఉత్తరం మంచిదే అత్యుత్తరస్యాన్ని దిశ దేవతాత్మ హిమాలయ హిమాలయ అంటే సాక్షాత్ శివుడే ఉత్తరవో మంచిదే అయితే తూర్పు మంచిదే తూర్పు మంచిదే దక్షి పశ్చిమ పశ్చిమమో మంచిదే ఇందుకే ఏది మంచిది కాదు మంచిది కాదే ఏది లేదు సర్వము మంచి మంచి మీ మనస్సులో ఉండాలి ఉంటుంది కానీ బయట ఎక్కడి నుంచి వస్తుంది మంచి జర పదార్థంలో ఉంటున్నా మంచి మీ మనస్సులో ఉండాలి మంచి కాబట్టి మహాత్ములకి ఎటు చూసినా ఈశ్వరుడే భాషిస్తాడు దుష్టులకి ఎక్కడ చూసినా దుష్టులే కనపడతాం ఫీల్ వాళ్ళకి ఎక్కడ చూసినా ఫీల్ గుడ్డే ఏడు మొహం వాళ్ళకి ఎక్కడ చూసినా ఫీల్ గుడ్ ఇప్పుడు చెప్పండి ఎలక్షన్ ముందు టికెట్ టీముని ఇండియా పంపించ పాకిస్తాన్ పంపించదాం అనే వాజ్పేయి గారి నిర్ణయం కరెక్టా తప్ప చెప్పండి మీరు బంగాళ లాంటి నిర్ణయం అప్పుడు ఈవెన్ బీజేపీ పీపుల్ డౌటెడ్ లెటర్స్ నాట్ సెండ్ అని ఎందుకంటే అది డే డేట్ డే డే నో నో లెటర్స్ నాట్ సెండ్ ఎలక్షన్ ముందు వీ కెనాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ లెటర్స్ నాట్ సెండ్ అని అంటే ఆఖరికి ఏం చేశారంటే నిర్ణయం వాజ్పేయి గారు గుర్తుపెట్టారు అంటే ఆయన ఉన్నారో లెటర్ సెండ్ ఇట్ అన్నారు ఆయన ఎందుకు అన్నారో తెలిసినా అదే ఎలక్షన్లో ఓడిపోని ఓడిపోతే ఓడిపోతాం వాట్ హ్యాపెన్స్ ఇంకోళ్ళు రూల్ చేస్తారు మనమే రూల్ చేయాలన్నా దేశాన్ని అది వాటికి సేస్ మీరు విన్నారా ఎప్పుడైనా ఆయన మాట్లాడినమాట ఓకే ప్రజాహిత హోదా ప్రజలకి మరొక నాయకుడు ఇష్టమైతే ఆ నాయకుడే వెళ్తాడు నన్ను నేనే ఎలానే ఉంది కాబట్టి సో ఆ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం హీ ఫీల్స్ కంఫర్టబుల్ హ్యాపీ సాటిస్ఫైడ్ అండ్ హీ ఫీల్స్ గుడ్ అండ్ హీ ఫీల్స్ మెగ్నానిమస్ ఇన్ హిజ్ హార్ట్ సేఫ్ ఫర్ ఆయనకి పాకిస్తాన్ కూడా అలాగే కనపడుతుంది హృదయంలో చిన్నగా ద్వేషభాగంతో ఉంటే అంతటా ద్వేషమే కనబడుతుంది కాబట్టి సర్వము బ్రహ్మయే అని చూడడం అలవాటు చేసుకోవాలి బ్రహ్మ ఇవేదం అమృతం ఇదం బ్రహ్మ పురస్సాత్ తూర్పు బ్రహ్మయే అమృతం ఈ అమృతం అనే మాట మీకు మృతము అమృతము నేను మీకు రెండు చూపిస్తాను ఇప్పుడు ఘటం ఇది ఇదేమిటి ఇది మృతమా అమృతమా మృతం ఎందుకంటే నేను పొరపాటునే నా నా ఓవర్ ఎన్సోసియేషన్లో రమ్ముని ఇలా అన్నానంటే ఇప్పుడే పోగుతుంది మృతం ఓకే ఇది ఘటము అంటే ఏమిటైంది మృతము ఓకే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా ఇది మట్టి ఇప్పుడు ఇది మృతమా అమృతమా అమృతం ఎందుకంటే సృష్టి ఆది సృష్టి పూర్తయ్యే అలాగే ఉంటుంది అమృతం ఇది ఉనికి సృష్టి ఆది లేదా అంతము లేదు ఇంకా అప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇది బ్రహ్మ సృష్టి ఆది అంతము అనే లిమిటేషన్స్ కూడా పోయాయి ఒక కాబట్టి మీరు నామరూపాలను చూస్తూ ఉన్నంతసేపు అది మృతమే నామరూపాలకు అతీతమైనటువంటి ఈశ్వర శక్తిని చూశారనుకోండి మీరు ఈశ్వరీయ శక్తిని విభూతిని చూశారనుకోండి అమృత మృతమే ఉంది అంతా అమృతమే మృతం అనే మాటే లేదు అసలు ఏది మృతం కాదే కాదు నేను ఒక ఇంటర్వ్యూ విన్నాను పేపర్లో చూశాను ఒక అతను వాజ్పేయి గారిని అడిగాడు ఏమనంటే వాజ్పేయి గారు ఉంటేనే దేశం ఉంది వాజ్పేయి గారు లభితే దేశం లేదు అని అంటున్నారు మీ అభిప్రాయం ఏంటంటే అడిగాడు అది ఆయన చెప్పే అని చెప్పి ఇట్లా బేకార్ బాత్ ఆవు పోయిన హోసక్తా అని చెప్పారు అంత పొరపాటు మాట అదే కానీ ఇంకొకటి ఉండదు అని చెప్పారు మన లోకల్ నాయకుడిని అడిగారనుకోండి లోకల్ ఉంటే గల్లీ నాయకుడిని అడిగారనుకోండి అసలు నేను లేకపోతే గల్లీ లేదంటే కాకపోతే చూడండి మృతము అన్నది డెత్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ డెర్ ఈజ్ నో డెత్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ఈశ్వర ఎందుకో తెలుసిన ఈశ్వరుడు సద్రూపుడు సత్స్వరూపుడు డెత్ అంటే అసత్ సత్స్వరూపుడైన ఈశ్వరుని యొక్క సృష్టిలో సత్తే ఉంటుంది కానీ అసత్ డెత్ అనేది అసలు ఉండనే ఉండదు ఆనందరూపుడైన ఈశ్వరుని సృష్టిలో ఆనందమే ఉంటుంది కానీ దుఃఖం ఉండనే ఉండదు మరి దుఃఖం ఉందని దుఃఖం ఉంది కదా దాని మాట దుఃఖం ఉందంటే మీ మనస్సులో ఉన్న దుఃఖమే బయటికి ప్రాజెక్ట్ అయింది దుఃఖం బయట ఉంటుందా లోపల ఉంటుందండి లోపలే మీరు ఆలోచించిన చెప్పండి దుఃఖం బయట ఉంటుందా లోపల ఉంటుందా లోపలే ఉంటుంది బయట ఎందుకు ఉంటుంది ముందు లోపలు ఉంటే ఆ తర్వాత బయట కనుక్కుంటుంది ఓ రాజుగారికి అంటే అధ్యాత్మం అని ఓ రాజుగారి దగ్గర ఓ బార్బర్ ఉండేవాడు సో ఆ బార్బర్ దగ్గర ఓ కోలు బంగారం ఉండేది అది ఆ పెట్టులోనే పెట్టుకునేవాడు ఆ పరికరాల పెట్టులోనే పెట్టుకునేవాడు రాజుగారు మామూలుగా ఈ గడ్డ నుంచి ఉంటే ఇంకా ఇంకా ఏ పని చేయడానికి ఉండదు కదా ఏమైనా బాగున్నావా మురారి అతని పేరు ఏమైనా మురారీ బాగున్నావా ఏమిటి అసలు మన రాజ్యం ఎలా ఉంది అని అడిగాడు అదైతే ఇతను చెప్పాడు రాజ్యం చాలా దివ్యంగా ఉందండి ప్రతి వాటి దగ్గర కూడా కోర్టు బంగారం ఉంది అని చెప్పాడు అయింది కొద్ది రోజులైన తర్వాత ఓ రోజు వీరి దగ్గర ఈ పెట్టులో ఎవరో అపాయం ఇచ్చాడు వీడి గుండె పగిలిపోయింది పాపం అతని దగ్గర ఉన్న బట్ట బంగారం చూసుకుని సంతోషిస్తూ ఆ పెట్టి అత్తగారే బరువుగా ఆనందంగా ఉండేది అది ఎవరో కొట్టేశాడు అతనికి దొరకలేదు మహాదుఖాన్ని అనుభవించాడు ఈ లోపల నాలుగు రోజుల తర్వాత రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది కబరు వస్తే మరి వెళ్ళాలంటే పీకిపోతుంది తల తల సరే వెళ్ళాడు వెళ్ళి ఆ రాజుగారు మామూలుగా కూర్చున్నారు గడ్డంగా ఇస్తున్నాడు ఇస్తుంటే అడిగారు మామూలుగా రాజ్య ఏమో ఎలా ఉంది రాజ్యం ఎలా ఉన్నాయి ఏం చెప్పమంటారండి ఎక్కడా కూడా రాజ్యంలో సుఖశాంతులు ఆనందం లేదు ఎక్కడనో సో కనీసం మనిషి దగ్గర రాజ్యంలో పౌరుడి దగ్గర పౌరుడు గుడ్డంత బంగారం కూడా లేదు అని చెప్పేది సో కాబట్టి రాజ్యంలో ఉండే సుఖము దుఃఖము వారి మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు రాజ్యంలో సుఖం లేదు దుఃఖం లేదు ఇట్ ఇస్ బ్రహ్మ బ్రహ్మ ఈ వేద మరణము లేని ఆ ఇమోర్టల్ బ్రహ్మయే ఉంది మన ముందు తూర్పు దిక్కు బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ ఉత్తరంగా కూడా బ్రహ్మే అధశ్చ క్రింద కూడా బ్రహ్మే కాల క్రింద ఊర్ధ్వంచ అంటే పది దిక్కులు అంటారు కొన్ని పది కాకపోతే నాలుగు రెండు ఆరు అనుకోండి పదంటే మూలం కలుపుకుంటే పది అవుతుంది ప్రసృతం బ్రహ్మ ఇవ సర్వత్ర బ్రహ్మయే వ్యాపించి ఉన్నది సో ఇదం విశ్వం ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే వ్యాపించే ఉన్నాడు ఇదం వరిష్టం సర్వశ్రేష్టమైనటువంటి సత్యతత్వాన్ని గురించి నువ్వు ఎక్కడో వెళ్ళతుకుతావు అంతరిక్షంలో ఉంది ఆకాశంలో ఉంది మరో చూతుంది మరో చూపుతుందని నువ్వు చూడగలిగితే నామరూపాలకు అతీతంగా ఆ ఈశ్వరీయ మహిమను చూడగలిగితే నీ ముందున్న ఈ జగత్త ఈశ్వరుడు ఇదం వరిష్టం దట్ ఈస్ నౌస్ భాష్యంతుోతిషాజ్యోతి బ్రహ్మా తదే సత్యం తిారంహం వికారో నామేయేయమాత్రం అనృతమితరత్ేతమర్థం విస్త హేతు ప్రతిపాదితం హేతు ప్రతిపాదితం నిగమస్థానీయన మంత్రేణరుహరీ బ్రహ్మా జ్యోతిషాం జ్యోతి ఈ జగత్తులో ప్రకాశించే సర్వము బ్రహ్మను అనుసరిస్తే ప్రకాశిస్తోంది జ్యోతిష్లు జ్యోతిష్ అంటే ప్రకాశించే మండలము జ్యోతిర్మండలము మీరు ఏ జ్యోతిర్మండలాన్ని చూపించినా వాస్తవంలో జ్యోతిష్ యొక్క జ్యోతిష్ బ్రహ్మయే అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాదు సూర్యస్ సూర్య బ్రహ్మ చంద్రస్ చంద్ర బ్రహ్మ అగ్నేరగ్ని బ్రహ్మ జ్యోతిషాం జ్యోతి బ్రహ్మ తదేవ సత్యం బంగారం ఒక్కటే సత్యం ఆభరణ ప్రపంచంలో అదేవిధంగా ఈ బహు బహుత్వంతో నానాత్వంతో కూడి నామరూపాత్మక ప్రపంచంలో సత్యం బ్రహ్మే ఇంక ఏది సత్యం కాదు మిగతా అంతా అధ్యారూపమే సూపరిం పొజిషన్ సర్వంత వికారం మిగిలిన సర్వము కూడా బ్రహ్మ వికారమే నెక్లెస్ అంటే వికారం ఇట్ ఈస్ ది వికార ఆఫ్ ది గోల్డ్ వికారం మోడిఫికేషన్ గోల్డ్ యొక్క మోడిఫికేషన్ ఏదైనా గోల్డ్ యొక్క మోడిఫికేషన్ అదేవిధంగా ఈ జగత్తులో సర్వము కూడా ఆ ఉనికి అఖండ సత్తు యొక్క మోడిఫికేషన్ తప్ప మరొకటి ఏమీ లేదు కనుక వాచారంభణం వికారో నామధేయమాత్రం మరైతే వికారీస్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్ బ్రహ్మ నుంచి పుట్టిందన్నవు వికారము వికారం అంటే ఒక ప్రోడక్ట్ సో ఈ సకల పదార్థములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వికారములు అనబడతాయి ఈ వికారముల మాట ఏమిటి అర్ధే నాట్ రియల్ అంటే నో వాచారంభనం వికారో నామధేయం నామధేయమాత్రం అది కేవలము పేరుమటుకే నెక్లెస్ అన్నారండి నెక్లెస్ అంటూ వస్తువు ఏమీ లేదు అక్కడ దెర్ ఇస్ నో ఎంటిటీ కాల్డ్ నెక్లెస్ దెర్ ఈజ్ గోల్డ్ ఇఫ్ ది ఇఫ్ ది ఎంటిటీ ఇస్ గోల్డ్ దెన్ వాట్ ఈస్ దిస్ నెక్లెస్ ఇట్ నేమ్ సే నామ ధ్యేయ మాత్రం పేరు మటుకే వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది నోట్లో నుంచి వచ్చింది గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది పరబ్రహ్మ నుంచి వచ్చింది సృష్టి అయితే సూర్య మండలం నుంచి వచ్చింది అయితే బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది నెక్లెస్ అక్కడి నుంచి వచ్చింది ఈ నోట్లోంచి వచ్చింది బజారం మనం కంసాలి యొక్క ఆ ఇన్స్ట్రుమెంట్లోంచి లేకపోతే వాడు మోసలోంచి వచ్చింది వాడు మోసలోంచి బంగారం వచ్చింది వాడు మోసలో ఏం కోశారు కంసాలు మోసలో ఏం కోశారు బంగారం పోశారు మరి ఏమొస్తుంది ఇప్పుడు దాంట్లోంచి అది సందేహం కాదండి మేము బంగారం పోసే నెక్లెస్ వచ్చింది అదే మరి అజ్ఞానం పేరు అలాగే ఉంటుంది బంగారం పోస్తే నెక్లెస్ ఎందుకు వస్తుందండి అవునండి బంగారం పోసే బంగారే వచ్చింది మరి ఈ నెక్లెస్ ఏమిటి నామధ్యేయం నామమాత్రమేది మరైతే అది ఎక్కడి నుంచి వచ్చింది వాచారంభణం నీ నోట్లో వచ్చింది నీకు నోరుంది ఏదో ఒకటి అంటూ ఉంటాం అని అర్థం ఉన్నాం నోరుంటే ఏదో మాట్లాడుతూ ఉంటాం మా నోటోన్ మాట్లాడిందల్లా సత్యం కాదు నామాలో నామరూపాలు అంతే వాచారం మనం కాబట్టి బ్రహ్మైవ సత్యం ఇది ఎన్నిసార్లు చెప్పాను నేను ఏమో నాకే ఐ లాస్ట్ కావు ఇది కొత్తగా లేదు నాకు కొత్తగా లేదు ఇత్యేతం అర్థం ఈ సత్యాన్ని శంకర్లు చాలాసార్లు కోర్ట్ చేస్తూ ఉంటారు ఈ వాచారం మనం వికారం నామధేయం అన్నదా అంటే ఆయన కోర్ట్ చేసినప్పుడు అలా చెప్పాల్సి ఉంటుంది ఈ సత్యాన్ని బోధించాలి ఎలా బోధించాలి వివరంగా బోధించాలి విస్తరేణ విద్యార్థులు చక్కగా పుర్రకి వచ్చే విధంగా విస్తారంగా చెప్పాలి హేతు సహా హేతుబద్ధంగా చెప్పాలి లాజికల్గా చెప్పాలి సో నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మండి ప్రశ్నలు వేయొద్దు నేను చెప్పినట్టు నమ్మకపోతే కబర్ దా అని ఆ రకంగా మీకు పాపం వస్తుంది అని ఒక స్పిరిచువల్ ఫీయర్ ఒకటి జనరేట్ చేసి చిక్త ఉండడం అది తప్పది అలా చెప్పకూడదు అలాగా భయపెట్టకూడదు ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆల్రెడీ మనుషులు భయంతో ఉంటారు ఎలాగో భయంతో ఉంటారు కొత్తగా ఇంకో భయాన్ని జప చేయకూడదు హెచ్చరిక చేయొచ్చు హెచ్చరిక అంటే గైడెన్స్ ఇవ్వచ్చు ఈ రకమైన ఇబ్బందులు పడకుండా కాపాడుకోండి అని మనం హెచ్చరిక చేయటం సావధాన పరచటం లేదు కానీ ఒక భయాన్ని మనస్సులో ప్రవేశపెట్టకూడదు అది చాలా పెద్ద డిస్సర్వీస్ మీ గేడ్లో ఒక వంద రూపాయలు నేను లాగేసుకున్నాను అనుకోండి అది డిస్టర్వీస్ కానే కాదు వంద ఈ వంద పోతే ఇంకో వంద మీ మనసుకు భయాన్ని అప్పచెప్పి నేను నవ్వాల్సి అనుకోండి అది పెద్ద డిస్టర్వీస్ అలాంటి డిస్టర్వీస్ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మనుషులు ఆల్రెడీ భయము దుఃఖము వాళ్ళకి ఎలాగూ ఉంది దే ఆర్ దే విత్ ఇట్ కొత్తగా మనం జతలు చేయకూడదు హృదయం తేలికపడి ఉపాయం చూపాలి కానీ హృదయం బరువు పడి పని చేయకూడదు ఓసారి నేను ఎక్కడికో గృహస్థింటికి వెళ్ళా జనరల్గా ఎక్కడో దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తాం గృహస్థులతో పాటుగా మకాన్ చేయటం అన్నది జనరల్లీ అవాయిడ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ కానీ అక్కడెక్కడో ఎక్కడో డేటో ఓహాయోలో గృహస్థుల ఇంట్లో ఉన్నాం నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది ఆ సందర్భం అటువంటిది భార్యాభర్తను సరే వచ్చేస్తుంటే అమ్మగారు నాతో మాట చెప్పారు ఏమని చెప్పారంటే సాధారణంగా సాధువులకి అమ్మగారితో అనుబంధం పెరుగుతుంది ఎందుకంటే భిక్షకు సంబంధించినదే వారా కదా భిక్షకు సంబంధించిన రిలేషన్షిప్పు అమ్మగారు ఏమని చెప్పారంటే స్వామిజీ ఇంత ఎన్నో మహాత్ములు వచ్చారు నాలుగు రోజులు ఉన్నారు ఆయన నాకు నా భర్తకి దెబ్బలాట్లు పెట్టిపోయారు అక్కడికి మీరు మీరు వస్తున్నారంటే నేను భయపడ్డాను మీరేం దెబ్బలాట్లు పెడతారేమోనని మీరు ఏ దెబ్బలాట్లో పెట్టలేదు మీరు చెప్పిన పాఠం నాకు బాగా నచ్చింది చాలా సంతోషం అని అన్నారు సో ఈ విధంగా వీ షుడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు డాం వాళ్ళ మనస్సుకి ఏమిటో నువ్వేమో ఏదో చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అనుకుంటుంటే నీ భారతీయ సరికే కాపరేట్ అని ఇలాంటివి ఏదైనా పెట్టారనుకోండి వాళ్ళకి అసలు ఏమో సమస్యలు ఉంటాయి అందులో అమెరికా దానితోటి ఇలాంటిది ఒకటి జత చేస్తే వాళ్ళకి ఇది డి టెన్షన్ గ్రోస్ అలాంటి అపకారం ఎప్పుడు చేయకండి అటువంటి డిస్టర్బెస్ మనసు నెవర్ దనివే సో విస్తరేణ హేతుక కాబట్టి చెప్పి పాఠంలో లాజికల్గా న్యాయబద్ధంగా ఉండాలి అలా చెప్పడం అయింది ప్రతిపాదితం ఆల్ దట్ వాజ్ డన్ అయితే మరి మంత్రం ఏం చేస్తుంది ఇప్పుడు నిగమన స్థానీయైన ఈ మంత్రము నిగమన స్థానంలో ఉంది నిగమనము అనే రోల్ ప్లే చేస్తుంది దీని స్థానం అంటే రోల్ దీని పాత్ర ఏమిటంటే నిగమనము నిగమనము అనేది ఇట్స్ ఏ టెక్నికల్ వర్డ్ సో ప్రతిజ్ఞాయ పునర్వచనం నిగమనం అంటే నేను ఇది చెప్పబోతున్నాను అని మొట్టమొదటి పాఠం ముందు చెప్పిన మాటకి ప్రతిజ్ఞ అని ఆ ప్రతిజ్ఞనే పాఠం అంతా చెప్పి ఆ ప్రతిజ్ఞని ఇదిగో నేను ఈ ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ పూర్తి చేశాము అని ఆ ప్రతిజ్ఞని ఇంకొకసారి గుర్తు చేస్తే దానికి నిజమానాము అని చెప్పారు అంటే ఇప్పుడు కోర్టు కేసుల్లో ఓపెనింగ్ స్టేట్మెంట్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ అని ఉంటాయి ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఆయన చెప్తాడు ఇదిగో ఫలానా ఈ వ్యక్తి ఈ ఇతను నిర్దోషి ఏ రకమైన దోషము చేయలేదు ఇతని మీద కేసు అన్యాయంగా పెట్టారు అని ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్తాడు దాన్ని విస్తారంగా ప్రూవ్ చేస్తాడు పూజ చేసి ఫైనల్గా ఏం చెప్తాడంటే దర్ ఫార్ నవ్ ఐ కన్క్లూడ్ దట్ డిసిజన్ వీడు ఏ దోషమో లేదు చాలా క్లీన్ పర్సన్ కాబట్టి ఇతన్ని విధిపెట్టేయవలసిందిగా నేను కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను కన్క్లూడ్ చేస్తాను సో ప్రతిజ్ఞ ఓపెనింగ్ స్టేట్మెంట్ నిగమనం ఇది కంక్లూడింగ్ స్టేట్మెంట్ సో ఆ కంక్లూడింగ్ స్టేట్మెంట్ బ్రహ్మైవేదం అమృతం పురస్సాద్ ఆ నిగమన స్థాని స్థానంలో అంటే కంక్లూడింగ్ స్టేట్మెంట్ పాత్రలో ఉన్నటువంటి ఈ మంత్రము చేత పునః ఉపసంహరతి సో శాస్త్రానికి ఉపసంహారం అయిపోతుంది మరి ఉపసంహారం అయిపోతే ఇంకా రెండు ఖండలు ఉన్నాయి దాని మాట ఏంటంటే అది నెక్స్ట్ ఖండలో వస్తుంది ఏవో సాధన సాధనోపదేశం ఉంటుంది సాధారణంగా ఈ చెప్పిన శాస్త్రాన్ని స్వంతం చేసుకోవటానికి కొన్ని సాధనాలను మనం పాటించాల్సి ఉంటుంది కొంత అభ్యాసం చేయాలి దానికి సంబంధించి కొంత సమాచారం మిగిలి ఉంటుంది అది సో నిగమనస్కానీయైన మంత్రేనా పునః ఉపసంహరతి ఉపసంహారం చేసేస్తున్నారు ప్రతిజ్ఞ ఏమిటో తెలుసునా ఏది తెలిస్తే సర్వము తెలుస్తుందో అది బ్రహ్మాని ప్రతిజ్ఞ సరిగ్గా ఆ ప్రతిజ్ఞ రూపంగానే బ్రహ్మని తెలుసుకుంటే సర్వము తెలిసినట్టే ఎందుకంటే బ్రహ్మయే సర్వము కలుత ఆ విధంగా ఉపసంహారం చేస్తున్నారు బ్రహ్మ ఇవ ఉత్తలక్షణమిదం యత్పురస్తాత్ అగ్రే అది బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పురుష సత్యం అశబ్దం అస్పర్శం అని ఈ విధంగా అనేక జ్యోతిషాం జ్యోతి అని ఈ విధంగా అనేక రకాలుగా అనేక కోణాలలో దృక్కోణాలలో అది చెప్పబడి వర్ణించబడి ఉన్నది బ్రహ్మ ఆ బ్రహ్మయే ఇదం ఎత్పురస్తాద్ మీ ముందు తూర్పు దిక్కులో ఉన్నది ఈ సర్వము కూడా బ్రహ్మయే ఇక పురస్థాత్ అస్థి ఏదైతే మీ ముందు ఉన్నదో తూర్పు దిక్కునందు ఉన్నదో పురత మీ ముందు ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ బ్రహ్మయే అంటే మీరు సూర్యుడు వైపు తిరిగి నిలబడితే మీ ముందు అంతా బ్రహ్మే ఉంది అదే ఏమన్నా మరి మా ఉన్నాయి కదా మరి వాటి మాట తూర్పు వైపు నిలబడ్డారనుకోండి ఎదుర్కొండగా డైమండ్ ఎదుర్కొండగా డైమండ్ పాయింట్ హోటే అంటే ఓట్ దాట్ పశ్చిమ వైపు తిరిగి నిలబడగానే ఇప్పుడు డైవెండ్ పాయింట్ హోటల్ ఉంది కాఫీ ఉంది టీ ఉంది పడే బాగుంటాయి అవన్నీ బ్రహ్మదారు కదా అంటే అదే అంటున్నారు ఆయన అబ్రహ్మేవా అవిద్యా దృష్టినాం ప్రత్యవభాసమానం అదే అవిద్యా దృష్టినాం అజ్ఞాన దృష్టి గలవారు అజ్ఞాన దృష్టి అంటే ఏంటి నామరూప దృష్టి అజ్ఞాన దృష్టి స్థూల దృష్టి అనే దానికే పేరు స్థూలంగా కంటికి కనపడేది చెవికి వినపడిదేదో అది మినహాయించి ఇంకా అంతకంటే లోతుగా చూడలేడు మీరు దాన్ని అజ్ఞాన దృష్టి అంట సో ఇది మీకు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తామంటారు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తామంటే ఆ అమ్మ ఇంకెవరిని వీడు వస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తారు కదా అని వీడు సంతోషపడతాడు అది చాలా స్థూల దృష్టిది ఆ మా యొక్క దృష్టిది దాంట్లో జ్ఞానం ఉన్న దృష్టి కాదు అసలు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా పుడుతోంది వీడు ఎవరు తీసుకొచ్చి వీడు వీడు వీడి వాడు ప్రాపర్టీ అర్మిస్తాడా ప్రజాధనం నుంచే ఇవ్వాలి కదా ఎవడు ఇచ్చినా ప్రజాధనం నుంచే ఈ ప్రామిసులు హామీలు చేస్తూ ఉంటారు ఏమిటి హామీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఆయన ఏదో ఒక కోటి రూపాయలు ఉంది ఈ ప్రామిసులు చేశాడు కాబట్టి ఓ సగం దాని అట్టు పెట్టుకుని మిగతా సగం ప్రజలకు ఇచ్చేస్తాడని ఇజీట్ లైక్గా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవడు హామీ ఇచ్చినా ఆ ప్రజాధనాన్ని ఇవ్వాలి కదా ముందు అసలు ఆ ఫండమెంటల్గా ఆ పాయింట్ గుర్తించాలి కాబట్టి వీడు ఎవడు మనకి ఇవ్వడానికి మన ధనమే మనకిస్తాడు వీడు అడ్మినిస్టర్ చేయాల్సిన వాడే కానీ వీడు ఇచ్చి కూడా మనం పుచ్చుకునే కానే కాదు వీఆర్ ది ట్యాక్స్ ఈ సత్యాన్ని వాడు విస్మరింపజేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తా ఉంటాయి ఇదేదో చంద్రబాబు నాయుడు గారు అక్కడ దొరికేస్తున్న ఎలక్ట్రిసిటీ అయినంత ఫోవేసి అన్నేషం పోతున్నాడు మేమైతే మీకు ఫ్రీగా పంచి వెళ్తాం అన్నట్టుగా ఇట్స్ నాట్ లైక్ దాక్ట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ సో ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతుంది ఎక్కడి నుంచి పుడుతుంది బొగ్గుతోటి బొగ్గు కాల్చి అక్కడ ధర్మల్ పవర్ స్టేషన్లో పుడుతుంది ఈ బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది సింగిరణి వాళ్ళు రెండు నెలలకు ఒకసారి స్ట్రైక్ చేస్తూ ఎక్కడి నుంచి వస్తుంది బొగ్గు దానికి బిల్లు పే చేయాలి ఈ దీన్ని రన్ చేసే డిపార్ట్మెంట్కి బిల్లు పే చేయాలి పీడల ద్వారా ప్రిఫరించి వస్తుంది దాంట్లో ట్వంటీ వేస్ట్ అయిపోతుంది అవి వచ్చేప్పటికి మన మన గృహంలో వచ్చేప్పటికీ దానికి ఎంత పడుతుంది దానికి మనం ఎంత పెంచేయాలి వాడు ఉరికే ఇచ్చేయంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉడికే ఇస్తాడు ఇదంతా ఎక్కడ ఆలోచిస్తారు స్థూలంగా మనం బిల్లు కట్టక్కర్లేదు అంతే స్థూల దృష్టి అలాగే ఉంది సో ఇంకా అంతకంటే ఓటులోకి వెళ్ళాలనుకుంటాం అలాగే ఇదిగో నెక్లెస్ ఏంటంటే వాట్ ఈజ్ నెక్లెస్ వాట్ ఈజ్ ఇట్స్ కంటెంట్ దాని స్వరూపం యొక్క చూసుకోవాలి కానీ అలాగే ఈ జగత్తులో కనపడే సర్వము కూడా నామరూపాత్మకమైన సర్వము కూడా స్థూల దృష్టే కాబట్టి ఇప్పుడు నేను ఎలాగైతే కొన్ని దృష్టులు మీకు చెప్పాను బంగారం దృష్టి ఉంటే నెక్లెస్ మిథ్యం తెలుస్తూ ఉంటుంది లోక దృష్టి కొంత వివేకం ఉన్నట్లయితే ఈ ఉత్ర్తి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నది అది గిమ్మిచ్చని తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ జగత్తులో ఉండే నామరూపాలు సర్వము కూడా మిథ్య అని తెలుసుకునే లెవెల్కి మైండ్ని ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు చెప్పి రెండు దృష్టాంతాలు తెలిసాయి కదా ఆ నెలల్లోకి మనస్సును ట్రైన్ చేసినట్లయితే జగత్తు మిథ్యా బ్రహ్మయే సత్యము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటున్నాడు సంగతి వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదచే పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ